ఇంతేసి వారలకంటే ఎక్కుడా తాము సంతతము గోవిందుదాస్యమే మూలధనము అరసి ఎరుగడా బ్రహ్మజ్ఞానమింద్రుడు సరిలేనే వేదాంతము చదువడా హరినే ప్రార్థన చేసి ఆపద గడచినాడు ఇరవై స్వతంత్రమున ఇంతా మిథ్యయనని ఇంతేసివారలకంటే ఎక్కుడా తాము సంతతము గోవిందుదాస్యమే మూలధనము కమలజుడెరుగడాకడు బ్రహ్మజ్ఞానము నెమకి శాస్త్రదము నిశ్చయింపడా విమలపు గొల్చి వేదములు వడయడా తమితో నాతడేమైనా తానే బ్రహ్మమనెనా ఇంతేసి వారల ఎక్కుడా తాము సంతతము గోవిందుదాస్యమే మూలధనము శివునకు లేదా మించిన బ్రహ్మజ్ఞానము తమిలి పరతత్వము తలపోయడా జమలి శ్రీవెంకటేశు జపించి వారణాసిలో రమణిజెప్పే మంత్రము కల్లయనెనా ఇంతేసి వారలకంటే ఎక్కడా తాము సంతతము గోవిందు దాస్యమే మూలధనము